తుగులమ్మీ భువిగొనరో చెట్టికి ని హింసలే మీ ధనము ఆపదల అంగడి నమ్మీ కొనరో పాపాత్ములు పై పైబడ కైపుల పుణ్యులగని కోపించే టూపులు మీకివి సులభపుధనము కడుకుంభీ పాతకం బులుగొనరో బడిబడి నమ్మీ పాలిన్ల తోడరు పర స్త్రీ ద్రోహపు ధనములే కివితాచిన ధనము లంపుల చండాలత్వము గొనరో కంపలనమ్మీ కలియుగమురంపపు వెంకటరమణుని కథ విన కింపగువారికి ధనము